ప్రభా ఇదిగో తండ్రి సాయంకాల సమయన ప్రభ కూడుకున్న నాలుగు ఇచ్చే కృపల్ మాకు ఇచ్చినందుకు అందాలి యేసప్రభ ఇదిగో తండ్రి రిత్విక్ చిన్నపిటి గురించి ప్రార్థిస్తున్నారు ప్రభా బిడ్డ జ్ఞాపిక చేసుకునే ప్రభా ఇదిగో తన్ని డెంగ్యూ తో బాధపడుతున్నారు ఏసప్రభ ఇదిగో తండ్రి యేసప్రభ ఏదైతే రథకాలను తగ్గే వాటిని ఇంక్రీస్ చేయండి ప్రభా యసుక్రీస్తు నామంలో ప్రభా యేశ కలుసు మీరు పొందిన గాలి ద్వారా స్వస్థతుంది ప్రభా మీ గాయపడుస్తున్న ముట్టండి స్వస్థపరిచిన ప్రభా ఇదిగో తండ్రి అచ్చిన బిడ్డను పట్ట కుటుంబం గొప్ప కార్యరక్షణ కార్యం జరిగించండి ఏసుప్రభ ఇదిగో తండ్రి డాక్టర్ కంటే పరం డాక్టర్ పరం వైద్యులు మీరే ప్రభా ఇదిగోతండి ఏసు ప్రభా ఇదిగో తండ్రి మీరు పొందిన గాయాల స్వస్తుందని వాక్యం చెప్తుంది ప్రభా ఆ వాక్యంతో ముట్టండి ప్రభా ఆ వాక్యాల జీవితంలో నెరవేర్చండి ప్రభా మీరే స్థోడు సహాయం తెచ్చండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చండి ప్రభా ఇదిగో తండ్రి మీరే గొప్ప కాలు జరిపించింది అప్పటి క్షేమంగా ఇంటికి వచ్చి ప్రభావిస్తు ఆరాధ్య చక్రపులు అనుగ్రహించమని ఏసులో అడిగి పడుకుంటున్నాం థ్యాంక్ యూ సరే అక్క కట్టైనట్టుగా ఉంది నేను ప్రార్థిస్తాను తర్వాత అన్న ప్రార్థిస్తారు పరిశుద్ధులకు తండ్రి కృపమైన జీవం దేవా దేవ ఏసు ప్రభానికి ఎంతో వందలైనా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మేము ప్రాధిష్టమైన రీతి గురించి మేము ప్రాధిష్టమైన అబిడగనైనా మీ పర్లోకపు శాంతి సమాధానం పతి అవయవానికి కలుగును కాక ఏసు పరిశుద్ధ నామం పత్తి చీకటి దురాత్మ అంధకార దృష్టాత్మలను కద్దిస్తున్న ఏసు క్రీస్తు నామ టీ పార్టీ జీజస్ క్రైస్ట్ ఆ డెంగ్యూ మలేరియా అన్న దురాత్మ ఏసు క్రీస్తువుని గదిస్తున్నా ఇచ్చి పెట్టి వెళ్ళిపో నీకు ఆజ్ఞాపిస్తున్న శరళన ఉండడానికి వీల్లేదు వైట్ ప్లేట్నెన్స్ ఐ స్పీక్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ క్రీస్ ఏసు క్రీస్తు సమృద్ధిగా ప్రతి వైట్ ప్లేట్నెన్స్ రెడ్ ప్లేట్నెస్ సమృద్ధిగా ఉత్పత్తి అవును కాక ఏసు క్రీస్తు నామన సంపూర్ణమైన స్వస్థత బ మేము ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు నామన స్వస్థ సంపూర్ణ హీలింగ్ తెచ్చేయండి ప్రవ అగ్ని కంచి పెట్టి దుష్టు మీరు కాపాడండి అప్పుడే మి అయినా మీకు మహిమార్థమై నిలబెట్టుకొని అగ్ని కంచి పెట్టండి ఏసు క్రీస్తు త్వరగా డిశ్చార్జ్ అవును కాక దేవా మీరే కార్యం జరిగించని స్వస్థపరిచి మీ మహిమార్థం ఎప్పుడే నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు పరిశుధ నామం తండ్రి ఆ మెయిన్ పరిశుద్ధు తండ్రి మహోన్నతుల మా ఏసయ్య సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు చెల్లించుకుని చిన్నాం పృథి కనే మేము ప్రార్థిస్తున్నాం నైనా ప్రభా ప్రతి ఆటగా పరిశుదుష్ట శక్తులని ఏసు క్రీస్తు పరిశుద నామం పాతలకు తొక్కి ప్రతి డెంగు వైరస్ ని తన మళ్ళీ గద్దిస్తున్నాం ఫైర్ అపాన్ యూ ఇంత మైటీ నియమం యేసు అది క్రైస్ట్ హాలియా ప్రభావ అప్పడ త్వరగా డిశ్చార్జ్ అవను కాక యేసు క్రీస్తు నామం స్వచ్ఛత దయచేయండి ప్రభు తన మళ్ళీ కృపలో జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాం యేసు అన్న నామానికి రక్షకుడు అవిడ రక్షించమని ప్రార్థిస్తున్నాం అభిషేకం ప్రభా క్రీస్తు అంటే అభిషేకం అని వాక్యం చదివిస్తుంది కాబట్టి నేను అభిషేకము మరణం నుంచి మనుషుని బయటికి లాక్కొని కాబట్టి ఆ బిడ్డని లాక్కొని రమ్మని ప్రార్థిస్తున్నాం ఏసు క్రీస్తునామన్న పరుషులు ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభు ఆ కుటుంబానికి ఆధారాలు దయచేయండి అక్కడున్న ప్రతి దుష్ట శక్తులు అక్కడి నుంచి పారిపోను కాక ఏసు క్రీస్తునామం అటువంటి శక్తి గల నామం నా దయచేయమని త్వరగా డిశ్చార్జ్ చేయమని ఏసు క్రీస్తునన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ అన్న ప్రైజాట్ ఇప్పుడు మన మధ్యలో ఉన్న విజయ్ బ్రదర్ మనకి దేవుని వాక్యం అందిస్తారు ప్రెజలాడ్ బ్రదర్ సలాడందరికీ దేవున్నామానికి మహిమ కలిగిన గాక నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి దేవునికి స్తుతులు చెల్లిస్తుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిషుధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వ కృపాని దేగుదేవ ఈ శయాన్ని బంగారు పాదాలకు వందడానికి ప్రూప మరి గడిచిన మాసములో తండ్రి నీ వాక్ను బయలుపరిచి మరి నేటి వరకు తండ్రి మాతో కూడా ఉంటూ సజీవు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ అయా మరి ఈ శుభ శుక్రవారమున చక్కటి అవకాశము తండ్రి మరి నా నిబిడ్డలతో పంచుకోవడానికి ఏ యోగ్యత అర్హత లేని నన్ను కూడా తండ్రి ప్రభ అయా పాగస్వామిని చేసినందుకు మీకు వందనాలుగు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను అయా నా నోట మీ మాట ఉంచండి అది రెండంచలు గల ఖడ్గమై నాతో మాతో మీరు మాట్లాడి అయ్యా మా జీవితాలను కట్టవలసిందిగా కోరుకుంటూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నామ తండ్రి మనము చివరి దినాలలో ఉన్నామని స్పష్టంగా తెలుస్తా ఉంది ఈ చివరి దినాలలో మరి మనం ఏ విధంగా ఉండాలి అని కొన్ని విషయాల్ని మరి క్లుప్తంగా కొన్ని విషయాల్ని చూసుకొని మనం ముందుకు వెళ్దాం ముఖ్యంగా ఈ చివరి దినాల గురించి ఏసుక్రీస్తు ప్రభుల మరి మత శువార్త ఇరవై అధ్యాయంలో మరి అనేక విషయాలు మనకు చెప్పడం జరిగింది మొత్త సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ఆరో వచనం నుంచి చూస్తే మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకునడి ఇవి జరగవలసి ఉన్నాయి కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి రాజ్యము మీదకి రాజ్యము లేచను అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నామము నిమిత్తము సకల జనముల ద్వేషింపబడదురు అనేకుల అభ్యంతర పడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు అనేకులైన ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదరు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతం వరకు సహించిన వాడే వాడెవడో వాడే రక్షింపబడును ఈ విషయాలన్నిటినీ చూస్తే చాలా భయంకరమైన రాకడకు సూచనలు మనకు తెలియపరచబడ్డాయి ఈ రాకడకు సూచనలు ఎటువంటి రీతిగా ఉన్నాయంటే మన కళ్ళ ముందే ఉంది యేసుక్రీస్తు త్వరలో రానై ఉన్నాడు లేదా మనము త్వరగా ఈ లోకాన్ని విడిచి మన మన యొక్క పర్మనెంట్ ప్లేస్ కి మనం వెళ్ళబోతున్నాం స్పష్టంగా ఈ లేఖన భాగాల్ని చదివినప్పుడు ఈ భౌతికంగా మనం అనుభవిస్తున్న వాటికి ఏ మాత్రము చేయడా భేదము లేకుండా మరి ఈ చివరి దినాలు స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నాయి ఏటయ్యా ఈ చివరి దినాలలో కనిపిస్తుందనంటే అక్కడక్కడ కరువులు కనిపిస్తా ఉన్నాయి భూకంపాలు కనిపిస్తా ఉన్నాయి ఎన్నో సైక్లోన్స్ మరి వయలెన్స్ గొడవలు అల్లర్లు ఒకరంటే ఒకరికి పడని స్థితులు మరి ఆ ప్రేమ అనేది కుటుంబంలో సైతం లేదు ఒక ఇంతకు ముందు బంధువులలో ఒక బంధువుని చూసి ఈర్షపడే వాళ్ళు కానీ నేడు సొంత కుటుంబంలో కూడా మరి ఆ బంధం అనేది కరువైపోయిన రోజుల్లో ఉన్నాయి అనేక డిజాస్టర్స్ ఫ్లడ్స్ అంటే ఇది నాట్ ఓన్లీ ఒక కంట్రీకి సంబంధించింది కాదు మన ప్రపంచానికి సంబంధించింది ప్రపంచం అనంటే రెండు దేశాలు కలిగిన తొమ్మిది వందల కోట్ల మందిని కలిగినటువంటి ఈ యొక్క ప్రపంచానికి సంపూర్ణంగా జరుగుతూ ఉన్నాయి చూసాం మొన్నటికి మొన్న వైరస్ కరోనా వైరస్ కోవిడ్ అనేకుల్ని కోల్పోతా ఉన్నారు భయంకరమైన కరువు కొన్ని దేశాలలో అయితే సోమాలియా ఆ ఆఫ్రికా ఇటువంటి దేశాలలో మరి ఎంత భయంకరమైన పరిస్థితి అనంటే బంకమట్టిని వాళ్ళు ఒక రొట్టెలాగా కాల్చుకొని దాన్ని ఇట్లా పెద్దగా చేసి ఆ బేలన్ కర్రతో చేసి దాని కాల్చి వాళ్ళ బిడ్డలకి పెడతా ఉన్నారు ఆ యొక్క పశువుల మూత్రము దాగుతా ఉన్నారు నీళ్లు లేక చాలా భయంకరమైన కరువు మనకంటే ఇక్కడ కొంచెం సమృద్ధిగా ఉంది మనకు తెలియదు కానీ ప్రపంచ దేశాలు విలవిలలాడిపోయాయి ఇప్పటికీ స్టిల్ ఇంకా చెప్పాలనంటే అమెరికా లాంటి దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కరువు మరి అక్కడ ప్రారంభమైంది ఇంకా మన దేశాల్లో అనంటే ఇంకా చాలా ఉన్నది చాలా చోట్ల కూడా కరువు అనేది ఉన్నది ఎక్కడ చూసిన దుర్మార్గము అన్యాయము ఎక్కడ చూసిన కరప్షను డిసెప్షను యుద్ధాలు ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి ఇవన్నిటిని చూసినప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మన స్థితి అంతం కానై ఉన్నది అది ఎప్పుడో మనకు తెలియదు కానీ ఆయన రాకడంటే ఆయన దొంగ వచ్చినట్లు దొంగ ఎప్పుడు వస్తాడయ్యా అనంటే అందరు నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్ర ఏది గాఢ నిద్ర టైం అనంటే రాత్రి మూడు నుంచి తెల్లవారుజామున మూడు నుంచి ఐదున్నర వరకు మ్యాక్సిమం ఎక్కడ చూసినా హత్యలు కానీ దొంగతనాలు కానీ ఇవన్నీ జరిగేది ఇదే సమయాల్లో యేసు ప్రభు రాకడా కూడా అటువంటి రీతిగా పోల్చాడు ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ దొంగ వాళ్ళే ఆయన వస్తాడంట దొంగ ఎప్పుడు వస్తాడో ఇంటి యజమానుడికి కూడా తెలియదు ఆ గల్లీ వాళ్ళకి తెలియదు ఆ కాలనీ వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి మనకి యేసుక్రీస్తు ప్రభు మరి ఈ చివరి దినాల్లో మనం ఏ విధంగా ఉండాలా వాట్ వి డూ ఇన్ లాస్ట్ డేస్ ఈ ఎన్ టైమ్స్ లో మనం ఏ విధంగా మన యొక్క స్థితిని కాపాడుకోవాలా ఏ విధంగా మనం జీవించాలి అది మనం తెలుసుకున్నట్లయితే మనము ఖచ్చితంగా ఆయన రాకడంలో ఎత్తబడే వరంగా ఉంటాము ఖచ్చితంగా ఆ పరలోక రాజ్యంలో మరి ఆయనతో పాటు మరి మనము జీవించే వరంగా ఉంటాం అయితే ఈ పదమూడవ వచనంలో చెప్తా ఉన్నాడు అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును సహించే వాడెవడో వాడు మాత్రమే రక్షింపబడును చాలా మంది కలవరపడతా ఉంటారు ఇబ్బంది పడతా ఉంటారు ఇటువంటి అన్ని కోల్పోతామే అని అన్నిటినీ కోల్పోతామే అని కలవరపడతా ఉంటారు అయితే దేవుడు మొదలైన దేవుడు కాబట్టి మనము ఈ యొక్క మన స్థితి మొదటగా చెప్పాలనంటే మన స్థితి పౌరస్థితి ఇహ సంబంధమైనది కాదు భౌతిక సంబంధమైనది కాదు అయినప్పటికీ మనం ఇక్కడ ఉన్నామనంటే ఒక పర్పస్ ఒక ప్లాన్ ఒక దేవుని చిత్తం ఒక ప్రణాళిక అది ఉన్నది కాబట్టే మనం ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాం కానీ మన పర్మినెంట్ పౌరస్థితి ఎక్కడ ఉందనంటే అది ప్రభు చింత అపారలోక పట్టణం మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇతరు రాస్తాడు మీరు ఆయన రాకడను ఆశతో ఆపేక్షించుడే అని అంటాడు అయన రాకను ఏ విధంగా అపేక్షించాలంటే ఆశతో మరి ఈరోజు మనలో ఎవరు ఆశ కలిగి రేపు ఏసుక్రీస్తు ప్రభు వస్తే ఎంత సంతోషం మీ ఆశ వినిపించట్లేదన్నా బ్రదర్ ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు ఓకే అన్నా ఓకే అయితే పేతురు పత్రికలో గమనించినట్లయితే ఆయన రాకడను ఆశతో అపేక్షించుడి అని చెప్పబడింది ఆయన రాకడను ఆశతో మరి ఈ క్రైస్తవులు అనబడే మరి ఎంతమంది మనము ఆయన రాకడ గురించి ఆశతో అపేక్షించుడి అని అంటే కనిపెట్టుకొనుడి ఆయన ఎప్పుడు రావాలా మీరే అడగండి అనే విధానం వస్తుంది అక్కడ మరి ఎంతమంది మనము ఆ రాకడ గురించి ఎదురు చూస్తున్నాం ఇంకా సమయం ఉంది ఇంకా ఈ లోకంలో ఉండాలి ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి అని మనం కూడా ఆ రాకడని మనము ఇష్టపడే వాళ్ళంగా లేము చాలా మంది అయినప్పటికీ రాకడ గురించి అనంటే ఒక భయం ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మన ధనం కావచ్చు మన యొక్క డిజైర్స్ కావచ్చు మన గోల్స్ కావచ్చు ఇవన్నీ మనకు అడ్డుగా ఉంటాయి కానీ మన పౌరస్థితి ఎక్కడికి పరలోక రాజ్యానికి మరి అక్కడికి వెళ్ళాలన్న ఆశ తపన నేడు కనబడడం లేదు కాబట్టి మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా ఎన్నో సైక్లోన్స్ వస్తూ ఉన్నాయి ఒకదాని మీద ఒకటి ఎన్నో విపత్తులు ఈ భూమికి ఎన్నో ఉగ్రతలు వైరస్లు ఎన్నో మరణాలు చూస్తా ఉన్నాం కానీ నేను ఎత్తబడతానా నేను ఆ పరలోక రాజ్యానికి వెళ్తానా అనే ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి అయితే మనం ఏం చేయాలి లాస్ట్ డేస్ లో అనంటే మనము ఒక కొన్ని ఏడు విషయాలని ఈరోజు చూసుకుందాం లూకాస్ వార్త ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచనం లూకాస్ వార్త ఇరవై అధ్యాయం ఎనిమిదో వచనం ఆయన మీరు మోసపోకుండా చూచుకున్నది అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయన కాలము సమీపించననియు చెప్పుదురు మీరు వారే వెంబడి పోకుడి చూడండి ఈ చివరి దినాల్లో మనల్ని ప్రభు కోరుతున్నాడు మోసపోకుండా చూచుకోవాలి చూచుకోవాల్సిన బాధ్యత మనదే ఎందుకనంటే అనేకులు ఆయన పేరు మీద వస్తారంట నేనే క్రీస్తుని నేనే రక్షకుణ్ణి నేనే అభిషక్తుణ్ణి అని వస్తారంట నిన్నటికి మొన్నటికి మొన్న ఇక్కడ అల్వాల్ మాకు చాలా దగ్గర అది అక్కడ ఒక ఒక లేడీ ఆమె చెప్తా ఉంది నేనే వేసు ప్రభుని నేనే నన్ను మీరు చాలా బాధ పెడుతున్నారు ఇవన్నీ చెప్పడానికే మళ్ళా నేను వచ్చాను అనేసి ఒక ఆమె చెప్తా ఉంది తీరా చూస్తే బైబిల్ చదవని లేని వాళ్ళంతా ఎవరైతే చదవరో దాన్ని అర్థం చేసుకోరో వాళ్ళందరూ కూడా ఆమె ఫాలోవర్స్ గా వందల వందల మంది ఇప్పుడు ఆమె దగ్గర క్యూ ఉన్నారు ఎటువంటి దౌర్భాగ్యమైన స్థితి అంటే ప్రభు చెప్తూనే ఉన్నాడు నా పేరిట వాళ్ళు కాదే కాదు నేను రాకడ ఏ విధంగా ఉంది అనంటే బైబిల్ చెప్తా ఉంది ఓ మెరుపు వలె రెప్పపాటు వలె రెప్పపాటు ఎంత ఉంటుంది అసలు సెకండ్ కన్నా మిల్లీ సెకండ్స్లలో రెప్పపాటేస్తాం అట్లా ఉంటుంది నా రాకడ అని ప్రభు చెప్తా ఉన్నాడు ఆయన పరిశుద్ధులందరినీ ఆయన కొనిపోడానికి వచ్చినప్పుడు అది రెప్పపాటున జరిగేది ఎక్కడ మాయమైపోతామో ఎక్కడికి వెళ్ళిపోతామో మనకు తెలీదు అలాంటి ఈ చివరి దినాలలో ఆయన పేరు మీద వచ్చి గలిబిల్లి చేసేవాళ్ళం అన్నిటిని మించి వీటిని మనం గుర్తుపట్టగలుగుతాం ఎందుకంటే మనం కొద్ది గొప్ప మరి దేవుణ్ణిలో ఎదుగుతా వస్తున్నాం కాబట్టి ఇలాగ ఎవరన్నా చెప్తే నేనే దేవుణ్ణి అని చెప్తే ఇది అబద్ధ క్రైస్తువు ఇది అని కానీ తప్పుడు బోధల్ని మనం గుర్తుపట్టే వాళ్ళము ఉండాలి చివరి దినాలలో ఎందుకంటే దాంట్లో మోసపోయే వాళ్ళు అనేకులు లక్షలు కోట్ల మంది ఈ చివరి దినాలలో ఎందుకంటే సాతానుడు క్రైస్తవుని పడగొట్టాలనంటే వాడికి ఏ ఆయుధం దొరకక చివరికి ఎవరిని పట్టుకున్నాడు అంటే క్రైస్తవుల్ని క్రైస్తవులనే పట్టుకున్నాడు వీళ్ళైతేనే ఎందుకంటే ఈ బోధ నుంచే తీసుకురావాలి ఈ బోధలో నుంచే దేవుడు కాదు అనంటే వీళ్ళు నమ్మరు కాబట్టి వీళ్ళలోనే భిన్నమైన బోధలు పెట్టాలి అనేసి భిన్నమైన సువార్తలు భిన్నమైన బోధలు అనేకలు ఉన్నాయి మనమే చెక్ చేసుకోవాలంట మనమే మోసపోకుండా చూసుకోవాలి ఈ చివరి దినాలలో కాబట్టి మొదటిగా మనం చూస్తే మోసపోకుండా చూసుకోవాలి అన్న ఆయన పేరు మీద వచ్చినా మోసపోవద్దు అబద్ధ బోధకులు కూడా ఈ బైబిల్ నుంచే చెప్తారు కాబట్టి వాళ్ళ విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మన బాధ్యత అది దేవుడు చెప్తా ఉన్నాడు మీరు మోసపోకుండా మీరే చూసుకోండి మీరే మోసపోకుండా రెండోదిగా చూస్తే మత్తైసు వార్త ఇరవై అధ్యాయంలోనే ఆరో వచనంలో చెప్పబడింది మరియు మీరు యుద్ధములను గురిచూ యుద్ధ సమాచారములను గుర్చి వినబోదురు మీరు కలవర పడకుండా చూచుకును చూడండి యుద్ధాలను చూసి యుద్ధ సమాచారాలను చూసి మరి మూడో ప్రపంచ యుద్ధం త్వరలో రాబోతుంది అని వింటనే ఉన్నాం వింటూ ఉన్నాము కానీ దేవుడు మనకు చెప్తా ఉన్నాడు కలవర పడకుండా చూచుకునడి కలవరం వచ్చిందనంటే మన ఆత్మీయ స్థితి పాడైపోతుంది మన శరీరము నిరసించిపోతుంది ఎక్కడ లేని అనారోగ్యాలు ఇవన్నీ మరి రాకడకు జరిగినప్పుడు మొదటిది మనం మోసపోకూడదు రెండోది కలవర పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మూడోది వచ్చేసరికి లూకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు మనకు ఓర్పు చాలా అవసరమై ఉన్నది ఈ చివరి దినాలలో మనకి బైబిల్ సెలవిస్తా ఉంది ఈ యొక్క దినాలు బహు చెడ్డ దినములు అని దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని ఈ దినములు చెడ్డవి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి చాలా అపాయము చాలా ప్రమాదము మరి ఈ టైంలో ఈ చెడ్డ దినాలలో మనం ఏ విధంగా ఉండాలంటే ఓర్పు సహనం ఎందుకనంటే ఏది జరిగినా కూడా ఏ నష్టం జరిగినా కూడా ఈ భౌతిక సంబంధమైన దానికే కానీ ఆత్మీయ స్థితిని కొద్దిగా కూడా కదపలేదు అది కొద్దిగా మనల్ని డిస్టర్బ్ చేయలేదు ఈ యొక్క చివరి దినాలు కాబట్టి మనము ఆయన రాకడని ఆశతో అపేక్షించే వారంగా ఉండాల నాలుగోది వచ్చేసరికి మత్తైసు వార్త ఇరవై అధ్యాయము నలభై రెండో ఒకసారి గమనిస్తాం కావున ఏ దినమునా మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలుకోవుగా ఉండు చూడండి ఈ యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో కూడా అనేక మార్లు చెప్తా ఉన్నాడు మీరు ఒక గడి అయినను మేల్కొనలేరా మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చేయలేరా ఈ చివరి దినాలలో మనం మెలుకు కలిగి ఉండాలా అని రాకడ ఎప్పుడు వస్తుందో గమనించుకుంటా ఉండాలి ఈ సైన్స్ నన్నిటినీ మనం పరిశీలిస్తా ఉండాలా నిజమే కదా ఇది జరుగుతుంది ఇజ్రాయేల్ మొన్నటికి మొన్న యుద్ధాలు జరిగినప్పుడైతే ప్రతి ఒక్కరిలో ఇదే అనమాట ఇవన్నీ ఖచ్చితంగా రాకడకి రాకడకి కొద్ది గ్యాప్ ఇస్తే మళ్ళా మనం అందరం మన పనులలో మన వ్యాపారాలలో పడి మరలా దీన్ని మర్చిపోయే వాళ్ళంగా ఉంటాం కానీ మనం గమనించుకునే బాధ్యత మనది ఎందుకంటే మనం మెలకుగా ఉండాల ఆ డ్యూటీలు పట్టుకున్న వాళ్ళందరి పేర్లు కూడా ఒకటే అని చెప్పబడింది బుద్ధి వాళ్ళందరూ కూడా బుద్ధి గల కానీ వాళ్ళల్లో డివైడ్ చేశాడు తర్వాత చేస్తే బుద్ధి లేని కన్యకలు మంది తేలిపోయారు వాళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళే వాళ్ళే వాళ్ళందరూ కూడా వాక్యం వినే వాళ్ళే వాళ్ళందరూ కూడా వాక్యంలో ఆరితేరిన వాళ్ళే కానీ వాళ్ళలో ఏం లేదు మెలుకు లేదు కాబట్టి వాళ్ళు విడవబడ్డరు ఈ చివరి దినాలలో మనం మెలుకుగా ఉండాల మొదటిది మోసపోవద్దు రెండోది కలవరపడొద్దు మూడోది ఓర్చుకోవాలి ఓర్పు కలిగి ఉండాల సహనం కలిగి ఉండాల నాలుగోది వచ్చేసి మనము మెలుకుగా ఉండాలి ఐదోది చూద్దాము లూకాసు వార్త అధ్యాయము ముప్పై నాలుగో మీ హృదయములు ఒకవేళ తిండి వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు చూడండి జాగ్రత్త ఐదో విషయం వచ్చేసి మనం జాగ్రత్తగా ఉండాల ఎట్లా జాగ్రత్తగా ఉండాలనంటే మనము తిండి వలన మత్తులు కావద్దంట ఐహిక విచారాలు చాలా చూస్తే మరి తిండి గురించి అది కూడా పాపాలలో అదొక పెద్ద పాపం ఏది తిండిపోతుతనం అందుకే వాక్యంలో సెలవిస్తా ఉంది నువ్వు అధికమైన తిండిపోతు అయిన ఎడలని గొంతుకు కత్తి పెట్టుకొనుము చూడండి నేడు తిండి వలన వచ్చే రోగాలే ఎక్కువ హెరిడిటరీ కన్నా కూడా పేరెంట్స్ నుంచి వచ్చేదానికన్నా కూడా మన డిఎన్ఏ నుండి వచ్చేదానికన్నా కూడా మనకు ఎక్కువ రోగాలు ఎట్లా వస్తున్నాయంటే తిండిపోతు తనం వల్ల వస్తూ ఉన్నాయి ఎక్కడన్నా మరి కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళు తినరు కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు దొరకనట్టుగా కొంతమంది వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ఇక్కడ భయంకరమైనది ఇంకో విషయం చెప్తా ఉన్నాడు ఐహిక విచారముల వలన చూడండి ఐహిక విచారము నేడున్న క్రైస్తవులలో నైంటీ ఐహిక విచారమే ఉంది వాళ్ళని వాళ్ళు మరి నేనేందుకు ఇలాగ ఉన్నాను నా పరిస్థితి ఏంది ఇది ఉంది ఈ విచారాలతోనే వాళ్ళ సంఘానికి వచ్చేది కూడా అవి తీర్చుకోవడానికే చాలా మంది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు చాలా మంది ఈ ఐహిక విచారం అయితే వీటినన్నిటిని ఈ భౌతిక సంబంధమైన వాటినన్నిటినీ తిండిని కావచ్చు వస్త్రము కావచ్చు లేకపోతే ఐహిక విచారం కావచ్చు ఈ అన్నిటిని పక్కన పడేసి ఉండు ఈ చివరి దినాలలో అని చెప్పకనే ప్రభు చెప్తా ఉన్నాడు కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాల ఆరో వచ్చేసి ప్రార్థనా జీవితం ప్రార్థన లూకస్ వర్త ఇరవై అధ్యాయము మరి ఇదే అధ్యాయంలో ముప్పై ఆరో వచనం కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగర వారగున్నట్లు ప్రార్థన చేయుచ్చు మెలకుగా ఉండు అని మరి మనకు ప్రభు అనేక చోట్ల చెప్తా ఉన్నాడు ప్రార్థన గురించి మీరు ఎడతగక ప్రార్థన చేయుడి విసుక ప్రార్థన చేయుడి పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయడి మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి మెలుకోగా ఉండు అని చెప్పాను ప్రార్థన మరి మనల్ని ప్రభుతో డైరెక్ట్ గా మాట్లాడే ఒక విధానం కాబట్టి ప్రార్థనని మనం నిర్లక్ష్యం చేసే వారంగా ఉండకూడదు ప్రార్థన మనం పట్టుదల కలిగి ఉండాలా మరి చాలా మంది ప్రార్థనలు కూడా ఈ ఇహ సంబంధమైన వాటి గురించి ప్రార్థనలు కూడా అడుగుతూ ఉంటారు కానీ ప్రభు చెప్తా ఉన్నాడు ఎల్లప్పుడూనూ ప్రార్థన చేయొచ్చు దేని గురించి ప్రార్థన చేయాలనంటే వాక్యం సెలవు ఇస్తా ఉంది పరిశుద్ధుల గురించి కూడా ప్రార్థన చేయాలంట మరి ప్రతి విషయము గురించి కూడా కృతజ్ఞతాస్థుతులు ఆయనకు చెల్లించాల ప్రార్థనలో ముఖ్యంగా ఏంటంటే ఆయనకు మనం రుణస్తులమని ప్రార్థన చేయాల సమ్టైమ్స్ తెలియకుండానే ఆటోమేటిక్ గా కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు అన్నం అన్నం ప్లేట్ దగ్గర కూడా క్షమాపణ అనే ప్రార్థన వస్తుంది నాకు నాకేం అర్హత ఉందని ఈరోజు అన్నం పెట్టినవు ప్రభా నన్ను క్షమించు ఆయన కృతజ్ఞత కలిగి ఉండాల మన ప్రార్థన ఎల్లప్పుడు కూడా ఒక ప్లీజింగ్ ఆ సమరయ స్త్రీ ఆయన పాదాలు పట్టుకున్నది ఆయన పాదాలని విడవకుండా ఆమె ప్రార్థన చేస్తూనే ఉన్నది అందుకే ఆమెను అంటాడు నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించినావు కాబట్టి విస్తారంగా నీ పాపములను నేను క్షమించి ఈ ప్రార్థన జీవితం అనేది మరి చాలా అవసరమై ఉన్నది ఈ చివరి దినాలలో మరి ప్రార్థన ద్వారానే ప్రార్థన చేసేవాడంట పాపం చేయడంట పాపం చేసేవాడు ప్రార్థన చేయడంట మరి మనల్ని మనమే పరీక్షించుకోవాల ప్రార్థన వ్యక్తిగత జీవితమైన వ్యక్తిగతంగా ప్రార్థన అది దేవుడికి కావాల్సింది మనం ఒక టీంలో ఉన్నప్పుడో లేకపోతే మనుషులందరూ చూస్తున్నప్పుడో మనుషులందరికీ వినబడేటట్టు ఇది కాదు ప్రభు కోరుకునేది నీ రహస్య గదిలోకి నువ్వు వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ఉపవాసం చేయనప్పుడు ఎవరికి తెలియకుండా నువ్వు చేయాలి నీ ముఖము దుఃఖముగా ఉంచుకోకుండా నువ్వు ప్రార్థన చేయాలి అని ప్రభు మనకి ఎన్నో విషయాలు కానీ నేడు చూస్తే ఎక్కడ చూసినా వేషధారనే కనపడతా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా పరీక్షించుకుంటే ప్రార్థన అనగానే ఇంకొకరు మెచ్చుకునే విధంగా ఇంకొకరికి ఇంపు మాటలు పలుకుతూ అది కూడా ఉంటది బైబిల్లో విస్తారించి ప్రార్థన చేయడం వల్ల ఏం లాభం లేదు విస్తరించి కానీ నేడు ఇంకొకటి ప్రార్థన చేయమంటే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాం ప్రార్థన ఏమంటే ప్రార్థనలో వాక్యం చెప్పే వాళ్ళు ఎక్కువైపోయింది ఆల్రెడీ వాక్యం అయిపోతుంది కానీ మళ్ళా తర్వాత వాక్యమే ఇంకా మళ్ళా కొత్త బోధను బోధ స్టార్ట్ అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండాల ప్రార్థన దానికి చాలా ఇంపార్టెంట్ ఉంది ఆ ప్రార్థన వల్లనే మన పాపాలు క్షమిపబడుతున్నాయి ఆ ప్రార్థన వల్లనే మనం పరిశుద్ధంగా అవుతున్నాం ఆయనను కొనియాడుతున్నాం ఆయనతో సావాసం కలిగి ప్రార్థనే మనకు ఆయనకు మనకు మధ్యలో ఒక లెటర్ లాంటిది ఒక మెసేజ్ లాంటిది ఏంటన్నా అంటే అది ప్రార్థనే దాన్ని మనము ప్రార్థన ఆయనకు చేస్తున్నాం మనుషులందరికీ వినపడాలనంటే మనం దాంట్లో వాక్యాన్ని సంధిస్తా ఉంటాం మొత్తం వాక్యమే మనుషుల కోసం కాదు ఆయనకు ప్రార్థన చేయాలి ఇత్తబడిన వాక్యం కావచ్చు ప్రార్థన అంటే ప్రార్థనే చేయాలి ఆరోదిగా ఎందుకు మనం ప్రార్థన చేయాలనంటే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే అయ్యా నీ రాకడలో నేను ఇత్తబడాలని ప్రార్థన చేయాలి ఎందుకంటే ఇది మనము ఈ మెసేజ్ చూస్తున్నాము ఇది ఎండ్ టైమ్స్ చివరి దినాలలో ఉన్నాము అప్పుడే ఎండ్ కానీ ప్రభు ఇతరు పత్రికల్లో రాస్తా ఉన్నాడు ఏ ఒక్కడును నశించిపోకుండా అందరూ నిత్య రావాలని ప్రతి ఒక్కరి ఆయన దీర్ఘశాంతము వహిస్తా ఉన్నాడంట కాబట్టి ఎంత ప్రేమ మరి అటువంటి దేవునికి మనము ఏ విధమైన ప్రార్థన చేయాలనంటే ప్రభా పాపులమైన మమ్మల్ని మా ఈ లోకానికి వచ్చి ప్రభా సిలువలో ఏ అర్హత లేదు మాకు ఏ యోగ్యత లేదు మాకు మా గురించి ప్రాణం పెట్టినో చూడు ప్రభా అయా అనేసి మన ఆయనని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మనం ప్రార్థన చేయాల చివరిగా చూస్తే సిద్ధపాటు కలిగి ఉండాల రాకడ గురించి మనం సిద్ధపాటు కలిగి ఉండాల మతైసు వార్త ఇరవై అధ్యాయము నలభై వచనం మీరు అనుకునే గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి చూడండి మనం అనుకుని గడియలో ఆయన వచ్చును ఇందాక చూసినాం కదా దొంగ తన పైన కూడా రాసి ఉంది నలభై వచనంలో ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండని ఎడల ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయని ఎడని మీరు ఎరుగుదురు మీరు అనుకునని గడియలో మనిష కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి చూడండి మనం సిద్ధముగా ఉండాలా ఎప్పుడయ్యా రా అక్కడ వస్తుందో మనం చాలా మంది క్రైస్తవుల్లో భయం ఏర్పడతూ ఉంటుంది కానీ కొద్దిమంది క్రైస్తవుల్లో ఎప్పుడైనా రాని ఆ రెడీగా ఉన్నా నేను అంటారు ఎప్పుడు వచ్చినా సరే ప్రాబ్లం లేదు ఎప్పుడైనా రాని నేను సిద్ధంగా ఉన్నా నేను మెలకుగా ఉన్నా నేను ఓర్పు కలిగి ఉన్నా నేను కలవరపడట్లేదు నేను మోసపోవట్లేదు నేను జాగ్రత్తగా ఉన్నా నేను ప్రార్థనలో ఉన్నా ఇవన్నీ ఎవరిలో ఉంటాయో వాళ్ళు సిద్ధంగా ఉంటారు మోసపోవడు కలవరపడడు ఓర్పు కలిగి ఉంటాడు మెలకువుగా ఉంటాడు జాగ్రత్త వహిస్తా ఉంటాడు ప్రార్థన పూర్వకంగా సిద్ధముగా ఉంటాడు ఎప్పుడైనా రాని పౌలు భక్తుడు పౌలు గారు ఈ శరీరంని విడిచిపెట్టి ఆయన యుద్ధ నేను ఉండాలని కోరుకుంటున్నాను కానీ కానీ ఆయన పక్కన పెడితే ఆయన కోరుకున్నది ఏంటంట ప్రభు దగ్గర ఉండాలని నిజమైన క్రైస్తవుడికి ఈ లోకంతో పెద్దగా ఆశలు ఉండవు ఎందుకంటే ఇక్కడుంటే పాపం తప్ప ఏమి లేదు ఈ లోకమునికి అప్పగింపబడింది ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు కానీ అది ఈ లోక సంబంధి అయిన సాతాను వలన కలిగినవి అని ప్రభు స్పష్టంగా అక్కడ డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి మనకు ఈ లోకానికి మనం వేరుగా ఉండమని వాక్యం సెలవిస్తా ఉంది ఈ లోకానికి వేరు ఎక్కడ జరుగుతుందనంటే మొదటగా మన మారు మనస్సులో రెండోదిగా ఈ లోకం నుంచి మనము వేరు చేయబడినప్పుడు అది రాకడ కావచ్చు మన పోకడ కావచ్చు కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క ఏడు అంశాలను మనం గుర్తుపెట్టుకోవాల ఎటువంటి స్థితి అయినా పర్వాలే అది కరువు కావచ్చు మరి ఇంట్లో వాళ్ళే మనల్ని మోసం చేయొచ్చు మనల్ని వాడుకొని విడిచిపెట్టొచ్చు మోసం చేసి రకరకాలైనటువంటి మనకు శ్రమలు కలగవచ్చు అన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అయాను నువ్వు త్వరగా వస్తున్నావు ప్రభు అని గొప్ప నిరీక్షణతో మనం చెప్పగలవారమై ఉండాల గొప్ప నిరీక్షణ మనలో కలగాల సిద్ధముగా ఉన్న వాళ్ళలో ఇది కలుగుతుంది మనం సిద్ధంగా ఉంటే ప్రభు కూడా మన గురించి ఎప్పుడెప్పుడు నా బిడ్డల్ని కలవాలా ఆశతో ఉంటాడు మనము ఏ విధంగా అయితే ఆశ కలిగి ఉంటామో అని రాకండినంట మనం ఆశతో అపేక్షించే ఉండాలి కొంతమంది భక్తులు ఏ విధంగా అనుకుంటారంటే ఒకసారి నేను అది చదవాలని ఇష్టపడుతున్నాను పేతురు రెండవ పేతురు పౌస్టు అయినటువంటి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక ఏడో మూడవ అధ్యాయము ఏడవచనం అయితే ఇప్పుడున్న ఆకాశముయు భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకును నిల్వ అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి చూడండి అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమి భక్తిహీనుల తీర్పును చూడండి భక్తిహీనులు ముందు భక్తిగానే ఉండేవాళ్ళు రాను రాను సన్నగిల్తూ డైల్యూట్ అయిపోతూ ఏ విధంగా ఉంటారనంటే భక్తిహీనులకి నిర్వచనం ఏందనంటే వాళ్ళు ప్రార్థన జీవితం ఉండదు అవిశ్వాసం అల్పవిశ్వాసం తోడైతుంది వాక్యానుసారమైన జీవితం ఉండదు వాక్యం చదవబుద్ధి కాదు వాళ్ళు చదవలేరు వీళ్ళు భక్తిహీనులు వీళ్ళ కొరకు తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ అదే వాక్యం వలను భద్రము చేయబడి ఉన్నవి ఒక సంగతి మర్చిపోకడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి కొందరు ఇక నుంచి గమనించండి తొమ్మిదో వచనంలో నుంచి రెండో పిత్రం మూడో అధ్యాయం వచనం కొందరు ఆలస్యమని ఎంచుకునున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడునూ నశింపవాలని అని ఇచ్చాయింపక చూడండి ఆయన కొంతమంది అనుకుంటున్నారంట ఆలస్యం అవుతుంది చిన్నప్పటి నుంచి వింటనే ఉన్నాము పౌల్ గారు ఎప్పుడో చెప్పారు రాకడొస్తుంది ఆయన సమీపం అని కానీ ఇప్పటి రాలేదే అని చాలా అనుకుంటున్నారు ఒకవేళ రెండు వేల ఎండింగ్ లో వస్తే మనం ఎండింగ్ లో ఉన్నాం కాబట్టి ఎండింగ్ అని అంటున్నా ఈ సంవత్సరం వస్తే యేసుక్రీస్తు ప్రభు ఇన్ని రోజులు రాలేదు ఒకవేళ ఈ సంవత్సరం వస్తే కొందరు అనుకుంటున్నారంట ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు అని ఆలస్యం చేసేవాడు కాదు కానీ ఎవడును నశింపవాలనని ఇచ్చయింపక ఆయనకు ఏం ఇచ్చలేదంట ఎవరు నశించకూడదు అనే ఇచ్చ ఉందంట అందరూ మారు మనస్సు పొందవాలనని కోరుచు మీ ఎడలా దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినము అక్కడ అందరు మారు మనసు పొందవాలని అని కోరుచున్నాడు ప్రభు ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి ఆయన ప్రాణం పెట్టాడు మీడలా దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున్న ఆకాశము మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవునని పోవునవి గనుక ఆకాశములు రవులు చూడండి ఆకాశము రౌలుకొని అనంటే మరి ఆ యొక్క అగ్ని మంటలు లయమవు పోనట్యు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్ చూడండి ఇక్కడ మనం గమనించదాం దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల చూడండి మనమేనంట దేవుని దినపు కొరకు దే దినపు రాకడ కొరకు కనిపెట్టుకోవాలంట దానిని ఆశతో అపేక్షించు చూడండి ఫుట్ నోట్లో ఏమని రాయబడిందంటే త్వర పెట్టుచు దేన్ని త్వర పెట్టుచు రాకడను మనమే దేవుని రాకడని అడగాల రెండోదిగా మీరు పరిశుద్ధమైన ప్రవర్తన పరిశుద్ధుడు మాత్రమే దేవుణ్ణి చూసేదారని వాక్యం సెలవిస్తా పరిశుద్ధులు మాత్రమే చూస్తారు పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల కాబట్టి ఆయన రాకడ గురించి ఈ ఎండ్ డేస్ లో మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన తన ప్రియుల గురించి వస్తాడు ఆ ప్రియులలో మనం ఉన్నామా లేదా మనం అటువంటి జీవితం కలిగి ఉన్నామా మనలో మోసపోయే స్వభావం ఉండకూడదు తలవర పడొద్దు కలిగి ఉండాలా మెలకు కలిగి ఉండాలా జాగ్రత్తగా ఉండాలా ప్రార్థన జీవితం ఉండాలా సిద్ధపడాలా దేని గురించి రాకడ గురించి ఎవరైతే ప్రభు మీద ఆనుకొని ఉంటారో ఎవరైతే ఈ లోకం మీద ఈ ఐహిక విచారం మీద ఈ భౌతిక సంబంధమైన వాటి మీద వారి మనసు ఉండదో వాళ్ళకి ఎప్పుడెప్పుడు ప్రభుని చూద్దామా ఎప్పుడెప్పుడు ప్రభుత్వం కలిసి ఉందామా నేను ఒక మిషనరీ బుక్ చదివినప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ బాయ్ ఆ కదిలించేశాడు దేవుని యొక్క శక్తితో కదిలించేసి నా కుర్రడు మాట్లాడుతా ఉన్నాడు ఆ మిషనరీ నాకు ఈ జీవితం ఇష్టం లేదు నాకు ప్రభుత్వం ఉండడమే ఇష్టము ప్రభుత్వ చిన్న వయసులోనే నేను దేవుని చూడాలనుకుంటున్నాను ఇష్టపడుతున్నాను ఆయనతోనే నాకు ఈ జీవితం అవసరమై ఉన్నది ఆయన పెట్టిన బిక్షనే ఈ జీవితము నేను ఎప్పుడెప్పుడు నా ప్రభుని చూడాలా అని ఏ విధంగా ఉంటాడో ఆయనను ఒక్కసారి తాకాలనుకుంటున్నా ఆయనను ఒక్కసారి తమడాలనుకుంటున్నా ఆయనతో మాట్లాడాలనుకుంటున్నా ఆయన చెప్తే ఏదైనా నా చెవులలో నుంచి వినాలనుకుంటున్నా అని ఆ చిన్న కుర్రోహుడు మిషనరీ మరి ఆయన అలాంటి వేదన కలిగి ఉన్నాడు ఎప్పుడెప్పుడు ప్రభుని చూడాలని కాబట్టి నీ ముందు నా ముందు ఏముందయా అనంటే రాకడ సమీపించింది అది కాబట్టి మనం జాగ్రత్తగా ఎత్తబడే గుంపులో ఉందము గాక దేవుడి కొద్ది మాటలు దీవించుగా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వకృపాని దేవదేవ ఈసయ మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మహాపరిశుద్ధమైన తండ్రి గొప్పదేవ అల్పులం అయోగ్యలం వట్టి వాళ్ళం తండ్రి ప్రభావం ఆ తండ్రి అయా పరలోకము నుండి తండ్రి ప్రభ నాయన అయా గొప్ప భాగ్యమును విడిచిపెట్టి తండ్రి ప్రభ నాయన గురుగులు వంటి మా కొరకు తండ్రి ప్రభ ఈ లోకానికి వచ్చి సిలువలో బలియాగమై తండ్రి ప్రభ మా పాపముల నుంచి మమ్మల్ని విడిపించి తప్పిపోయిన గొర్రెలను మమ్మల్ని రక్షించి వెదకి రక్షించి ప్రభ అయా మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి ప్రభ నాయన మీకు వంద స్తోత్రాలు చెస్తుంటున్నాం తండ్రి ప్రభ మరి చివరి దినాలలో అపాయకరమైన దినములు దినములు చెడ్డవి మరి క్రైస్తవులుగా మేము ఏ విధంగా ఉండాలని తండ్రి ప్రభ అయా లేఖన భాగముల ద్వారా మతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభ అయా ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభ నీ వంటి లేరు ప్రభ మాకు చాలన దేవుడుగా ఉన్నారు వాగ్దానం చేసిన దేవుడుగా ఉంటున్నారు తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నారు రాత్రికాల సమయమైన తండ్రి అయా మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క భాగమకై మీకు వంద నాలుగు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభ మరి టీంలో ఉన్న ప్రతి సభ్యుల్ని సార్ని రవి బ్రదర్ ని సిస్టర్స్ ని దిలీప్ బ్రదర్ ని ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా పేరు పేరును జ్ఞాపకం చేసుకుని ప్రభా సాయం చేయండి ప్రభ అయా అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అని నేను వాక్యం సెలవిచ్చిన రీతిగా వాళ్ళ సహనములు దయచేయండి సాయం చేయండి ప్రభ అన్నిటి అందు మేము మెలకు కలిగి జాగ్రత్త కలిగి ఓర్పు కలిగి అయా భయమును మోసపోకుండా తండ్రి ప్రభా కలవర పడకుండా తండ్రి ప్రభా నాయన ప్రార్థన పూర్వకంగా ముఖ్యంగా రాకడకు సిద్ధపడలాగిన కృపణ దాయి చేయమని బలపరుస్తురమ్మని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ పేదర్ ప్రేజ్లాడ్ శాంతమస్థర్ ప్రెసిడ్ ప్రార్థన అంశాల గురించి ప్రార్థించండి సార్ పెట్టాను లేదు బ్రదర్ అది బ్రదర్ అది విజ్ఞ విజ్ఞాపనం ప్రార్థనలాగా చేయండి అంశాలు ఏమైతున్నాయో అందరూ కలిపి చిన్నగా చేయండి మామూలు టెన్ పర్లేదు ఎవరి అంశాలు ఏమున్నాయో అవన్నీ కలిపి చేయండి విజ్ఞాపనం లాగా చేయండి శివకుల గురించి ఆత్మ అటన్నిటి గురించి చేయండి నిన్న ప్రేరక ఇష్టం ఏంటంటే చివరి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి దేవుని పరిచర్లు ప్రతి ఒక్కరు సేవలో నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి నుంచి ప్రార్థించాలా సువార్త ప్రకటించబడాలా అనేక ప్రాంతాల్లో దేవుని సేవకు లేపల్లా తర్వాత ప్రతి ఒక్కరూ దేవులు ప్రకటించే వల్ల లాగా తర్వాత మిగతా గ్రూప్లో ఎంతమైతే అనారోగ్యాలతో ప్రార్థనలు ఒకటి అన్నిటి గురించి విజ్ఞాపన ప్రార్థన చేసి ముగించేయండి చెప్పండి తర్వాత మన ఆశయం ప్రభా స్తోత్రం నాయన ని బంగారు పాదాలకు వందనాలు స్థుతి స్తోత్రాలు నాయన దయగలిగిన మా తండ్రి ప్రభా నీకే స్థుతి స్తోత్రాలు నాయనా ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా ఎస్ నీకే స్థుతులు స్తోత్రాల నాయనా ప్రభా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం నాయన అయ్యా తండ్రి నీకే వందనాలు ప్రభా అయ్యా ప్రభా ఈ లోకం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి చెప్పబడ్డ వాక్యం ప్రభా మీరు నీరు కట్టి పలింపు చేయండి ప్రభావ ఏసే ఆ యుద్ధాలు వింటున్నాం ప్రభా మీరు అక్కడ దగ్గరై ఉంది ప్రభా మీరు ఏ జామున కూడా మాకు తెలియదు ప్రభా దొంగ వలె వస్తారన్నైనా మేమందరం కూడా సిద్ధపడి ఉండాలా ప్రభా మీరు ఆకడుకునైనా మా ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి పరిశుద్ధడానికి వందనాలు ప్రభావ నీ సేవ చేస్తున్న దూర ప్రాంతాలకు వెళ్ళి నాయన సేవ చేస్తుంది బిడ్డలందరినీ అర్థం చేసుకోండి ప్రభావ వాళ్ళని బలపరచండి వాళ్ళ మార్గం అంతట్లో ఉండండి ప్రభావ నీ స్వార్థ ప్రభావ బలంగా ప్రకటించటకు నాయన నీ శక్తిని నీ బలాన్ని తగ్దై చేయండి నీ ఆత్మాభిషేకంతో నింపండి నాయన ఆత్మ చేయండి ప్రభా ఏసారి నీకే వందనాలు నాయన ఏ ఆత్మ కూడా నాశించడం నీకు ఇష్టం లేదన్నా ప్రభా పరిశుద్ధుడ ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ రక్షణ స్వార్థ వినాల ప్రభా కూడా ప్రభా మీరు అభిషేకించండి నాయన మీ ఆత్మతో నింపండి పరిశుద్ధుడాన్ని మంచి ఆరోగ్యం దయచేయండి వాళ్ళు రాకపోకల తోడై ఉండండి ప్రభా బలపరచండి వాళ్ళ నోట్లో ప్రభా మీ వాకులను పెట్టండి శ్రీ ప్రభా మీ మాటలను పెట్టండి మీ పరిశుద్ధ నింపండి ప్రభా పరిశుద్ధుడాన్ని నీకే వందనాలు అయినా ఇంకా ప్రభా అనేక సేవకులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నా ప్రభా అయా కొండల ప్రాంతంలో అయ్యా ఇంకా ప్రభా అయాలు కూడా నాయనా దూర ప్రాంతం వెళ్ళి సేవ చేస్తుండ్రు మీరు ఇంకా సేవలో బలంగా వాడుకోండి బలపరిచండి ప్రభా ఇంకా సేవకు వెళ్ళలేని ప్రభా తండ్రి సేవకులు కూడా ఉన్నారు ప్రభా వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి సేవకు నడిపించండి నాయన ప్రతి బిడ్డ కూడా ప్రభా సేవ చేయలాగా మీ కృపణ దయ ఇచ్చేయండి పరిచిద్ర ఇంకా అనేక మంది సేవకులు మీరు లేవనెత్తినయన ప్రభా నీకే వందనాలు రజ అయా మీకు మేము లెక్క అప్ప చెప్పాల్సి ఉంది ప్రభా నీకే వందనాలైనా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా సిద్ధపాటు కలిగినైనా నీ సేవ చేసే కృపను దాయి చేయండి ఉన్న ప్రభా అనారోగ్యంతో బిడాలని జ్ఞాపకం చేసుకోండి సిస్టర్ని బ్రదర్స్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి చిన్నపిల్లల్ని ముట్టండి ప్రభా మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ప్రభా వృద్ధులను ప్రభాన్ని ఆపకం చేసుకోండి ప్రభా ఏమిటి ఏ అవసరత కలిగి ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క అవసరతను కూడా మీరు తీర్చండి ప్రతి ఒక్క వ్యాధిని మీరు స్వస్థపరచండి వేసి ప్రభాని నామంలో శక్తి ఉంది ప్రభా వేసి ప్రభా తండ్రి నువ్వు ఇచ్చే ఉచితమైన ప్రభా తండ్రి స్వస్థత మేము పొందుకోవాలా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా అడిగి పొందుకునే వాళ్ళుగా ప్రభా తయారు చేయండి వేసు ప్రభా నీకే వందనాలు నాయన ప్రార్థించాల ప్రభా ప్రార్థించే వారుగా మీరు మార్చండి ప్రభాని దగ్గర ప్రభా గోజాడి పొందుకునే బిడలుగా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు సహాయం చేయండి ప్రతి బలహీనతో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి వేసు ప్రభా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం మీరు దయచేయండి నాయన వేసు మా దేశానికి మీరు రక్షణ దయచ్చేయండి ప్రభా ఏసే నీకే వందనాలు చేస్తున్న రాజకీయ నాయకులు మార్చండి వేసు ప్రభా నీకే వందనాలనైనా కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి ప్రభా అయా నువ్వేనైనా నీ బిడలకు నువ్వే కాపులుగా తండ్రి కాపరి వేసు ప్రభా నీకే వందనాలనైనా మేము దేని గురించి కూడా చింత లేదు భయం లేదు నా ప్రభా మీరు మాకున్నారు ప్రభా నీకే స్తోత్రాలనైనా విశ్వాస జీవితంలో ప్రభా ఓర్పు కలిగి అంతవరకు సహించిన వాడే రక్షింపబడిన నా ప్రభా అయ్యా మేము కూడా ప్రభా కోర్చుకునే వాళ్ళంగా నీ కొరకు పని చేసేవాళ్ళుగా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఉండాలా ప్రభా అలాంటి కోపం మీరు మా ప్రతి ఒక్కరికి దయచేయండి ఏసా నీకే వందనాలు నైనా పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభావ పరిశుద్ధుడాయినా ఇంకా అయినా ప్రేయర్ రిక్వెస్ట్ల ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి స్వస్థపరచండి దేశీ ప్రభాన్ని వాక్యం చదివే వాళ్ళుగా మీరు మార్చండి మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయమని మీ ప్రార్థనలో ప్రభా పాటల ద్వారా ప్రభావ మీరు మా ఇంపొంగారు ప్రభా ద్వారా ప్రభా మేము సత్యం విన్నాం ఇంకా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నీళ్ళు బలపర్చమని ఏసు క్రీస్తు నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ మీరు ఆశీర్వాదం మన ప్రొవై నేసు క్రీస్తు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరువచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధుల సదాకాలం తోడేంటి నడిపించిన కాదు అందరికి